पतिता पावन पतिता पावन सीताराम सीताराम नमस्कार करमचंद गांधी भारतीय आदरीबड़े गोप समरयोधुडु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 ఆశ నాకు కలిగింది నేను దూకలేను పరిగెత్తలేను అతనిలా దూకాలి పరిగెత్తాలి అనే కోరిక నాకు కలిగింది నేను పిరికివాణ్ని దొంగలన్నా దయ్యాలన్నా తేళ్ళన్నా పాములన్నా నాకు భయం రాత్రిళ్ళు గడప దాటాలంటే భయం చీకట్లో ఎక్కడికి పోలేను ఒక దిక్కు నుండి దయ్యాలు వచ్చి మింగివేస్తాయని మరో దిక్కు నుండి పాములు వచ్చి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 దొంగల్ని తరిమికొడతా దయ్యాలని లెక్క చేయను అంటూ ఉండేవాడు అదంతా మాంసాహార ప్రతాపమేనని తేల్చేవాడు ఆ రోజుల్లో నర్మద కవి వ్రాసిన గుజరాతీ పాట పిల్లలంతా పాడుతూ ఉండేవారు అంగ్రేజో రాజికరే దేశీ రహే దబాయి దేశీరహే దబాయి జోనే బేనాం శరీర్భాయి పేలో పాంచాత్ పూరో పూరో పాంచ్సేనే దేశీయులను దద్దమ్మలిగా చేసి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 Raja Ram, Patita Pavan, Sita Ram Lagupati Radhava, Raja Ram, Patita Pavan, Sita Ram